ప్రొఫెసర్ మహమీ విశ్వనాథన్ గారు ఇప్పటివరకు లక్షల మంది వాళ్ళే కాదు పెద్ద బదువులు చెప్పేవాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీల ఉద్యోగాలు చెప్పే ఉద్యోగాలు చేసేవాళ్ళందరూ ఎంతో మంది ఎంతో మంది జీవితాలను ప్రభావం చేసినటువంటి వ్యక్తి ట్రైనింగ్ అని ఎండమీ విజేంద్రనాథ్ గారు కానీ పట్టారని చాలా మంది ఉంటారు వాళ్ళందరూ కూడా సార్ని పురోగతికొని ప్రేమతో గౌరవంతో అందరూ గవర్తూ ఉంటారు సార్ ఏది చూసి చూసి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ట్రైన్లకి అదే అనమాట ఆచిలో ఉన్నారు సమయం కొంచెం అటీవీలోకి వచ్చారు నా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్లైడ్స్ అన్నమాట అది ఇంగ్లీష్ లో ఉంటుంది అది చూస్తూ ఉండండి నా ఉపన్యాసం మాత్రం ప్రధానంగా తెలుగులోనే ఉంటుంది మీకు అర్థమవ్వాలి అని చెప్పి అక్కడ కనబడుతున్న అక్షరాలు గానీ పాయింట్స్ గానీ ఏది మీరు వ్రాసుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే అది నేను ఇక్కడ వదిలిపెట్టి వెళ్తాను మీకు కావలసిన ఏర్పాట్లు స్కూల్కు పంపించడము మీకు అందించడమో సార్ నాకు కావాల్సింది ఏంటంటే నేను మాట్లాడుతూ ఏదైనా మీకు నచ్చింది అని అనుకున్నట్టయితే మీరు వ్రాసి పెట్టుకోండి పాయింట్ నచ్చితే మీరు ఇంగ్లీష్లోనో తెలుగులోనో మీరు కొందరు ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉన్నారట కొందరు తెలుగు మీడియం పిల్లలు ఉన్నారట మీకు కావాలంటే నా ఉపన్యాసంలోని పాయింట్ను రాసుకోండి తప్ప అక్కడ కనబడుతున్నటువంటి అక్షరాలను రాసుకుందాం బాగుంటుంది అనేటువంటి పద్ధతిలో సమయాన్ని వృధా చేసుకోండి మీరు తర్వాత వారిని ప్రింట్అట్ తీసుకుని మొదలెడ మొట్టమొదట ఇదొక్కసారి మరొక్కసారి చూడండి అక్కడ ఏం జరుగుతోందో సూర్యుడు చాలా దూరంలో ఎత్తున పైన ఉన్నాడు కదా కానీ ఆ సూర్యుడు ఉదయించటం మొదలెట్టేసరికి మధ్యలో మనకు కొన్ని మబ్బులు అడ్డం వస్తాయి ఆ మబ్బుల చుట్టూ ఒక కాంతి రేఖ సిల్వర్ లైనింగ్ అని అంటారు ఇంగ్లీష్ లో మీ కనబడుతుందా కనబడుతుందా మీకు రైట్ సిల్వర్ లైనింగ్ అని చెప్పని అంటారు మీ అందరికీ స్వాగతం అని చెప్పని చెప్తున్నాను అది ఒక ్లాక్ బోర్డు గ్రీన్ బోర్డు స్కూళ్లలో కాలేజీలలో ఉంటాయి కదా అదనమాట మన లక్ష్మీనారాయణ గారి యొక్క స్ఫూర్తితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది మన శ్రీశైలం ప్రాజెక్టులో మీలాగే మీకన్నా ముందు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ల ముందు చదువుకున్నటువంటి పెద్దలు అన్నయ్య వాళ్ళందరూ కూడా మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కార్యక్రమం గనక చేస్తే మీ మనస్సుల్లో మంచి మాటలు మంచి ఆలోచనలు గనక నాటినట్లయితే అవి అద్భుతమైనటువంటి మహావృక్షాలుగా మారతాయి అనే అభిప్రాయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మేము మీ వయస్సులో ఉన్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి నాకు డెబ్బై రెండు మా గురుగారు యణ గారు సపోర్ట్ రోజు వస్తున్నారు హైదరాబాద్ లో ఉంటారా కర్నూలు నుంచి వచ్చారా సంతోషం రండి సార్ కూర్చోండి అవునా ఇప్పుడు మేము మీ వయస్సులో ఉన్నప్పుడు నాకు డెబ్బై రెండు ఏళ్ళు వయసు ఎంతమూడు డె రెండులో పదమూడు తీసేస్తే ఎంత వస్తుంది ఆలోచించాలి డెబ్బై రెండులో పదమూడు తీసేస్తే ఎంత వస్తుంది అమ్మాయ్యా ఇప్పటికీ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది మనకి అవునా ఇప్పుడు మూడులో నుంచి రెండు తీస్తే ఒకటి వస్తుంది గాని రెండులో నుంచి మూడు తీస్తే పోదు కదా ఏమవుతుంది బారో తొమ్మిదవుతుంది మీకు అర్థమైందా అంటే ఇక్కడ ఒకటి తగ్గుతుంది ఓకే నా వయసు గురించి కాదు కాని మేము మీ వయస్సులో ఉన్నప్పుడు ఇలా మాకెవ్వరూ చెప్పలేదు చెప్పిన్నట్లయితే బొక్క మేము కొంచెం ఓ మెట్లో రెండు మెట్లో జీవితంలో పైకి ఎక్కువ ఉండేవాళ్ళము అంతే అందుకోసం చెప్తున్నా మన లక్ష్మీనారాయణ గారికి మీరందరూ థ్యాంక్స్ చెప్పాలి నేను కూడా థ్యాంక్స్ చెప్తా ఎందుకని నేను ఇక్కడికి రావడానికి ఆయన నాకు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ కారణం కాబట్టి మీరెందుకు థ్యాంక్స్ చెప్పాలి ఎండాకాలంలో మా ఇంట్లో మా అమ్మ మామిడి పొడు పెట్టేది మామిడిపడు తినకుండా ఇక్కడికి వచ్చి మమ్మల్ని కూర్చోబెట్టేశారు కూర్చోబెట్టి మాకు ఇవేవో పాఠాలు చెప్తున్నారు పాఠాలు చెప్తున్నారు అని మీరు అనుకోకుండా మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది మీరు ఎంత ధ్యాసతో వింటారో అంత లాభం పొందుతారు పరధ్యానంతో వింటే శివలింగంపై నీళ్లు పోస్తే అభిషేకం ఎటో మాట్లాడుతూ పక్కన పోస్తే దాని అభిషేకం అనరు నీళ్ళు ఎక్కడ పడవలే శివలింగంపై పడవలే అది కూడా ఇట్లాపోజితం కాదు ప్రేమతో భక్తితో ఆరాధనాభావంతో నిమగ్నతో అందుకని మనం లక్ష్మణ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ లీడ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఆర్వేస్ చేసుకుంటున్నాం మనం మా సుదర్శనాచార్య గారి వైయాసి స్కూల్లో ఈ కార్యక్రమాన్ని మనం ఆర్గనైజ్ చేసుకుంటున్నాం అందుకని నీ ఇండియా మనకు నరేష్ విజయ్ కూడా మనకు ఎంతో సాయం చేస్తున్నారు ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వటానికి మీ వసతి మీకు బ్రేక్ఫాస్ట్ భోజనం ఇవన్నీ కూడా కదా అందుకోసం అని నా పేరు విశ్వనాథం అని పరిచయం చేయబడింది అది ఒకసారి చూడండి పుట్టినప్పుడు అమాయకంగా పుట్టినటువంటి మనం ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న వేసుకోవటం వల్ల మన మనస్సులో ఉన్న తెరలు తొలగిపోయి స్పష్టత ఏర్పడుతూ ఉంది ఉదాహరణకు ఒక విగ్రహం ఉంది అనుకున్నాం ఆ విగ్రహానికి ఒక పల్చని బట్ట ముసుగు వేసాం అనుకున్నాం ఒక ముసుగు వేసినా మనకు స్పష్టంగా కనపడుతూ ఉంటుంది రెండో ముసుగు మూడో ముసుగు పాదో ముసుగు పదిహేను ముసుగు ముప్పై ముసుగు వేసాం ఈ ముఫై ముసుగులు కూడా పల్చని బట్టలే అయినప్పటికీ ఏముందాయి మొత్తం అంతా కలిసి మందంగా ఏర్పడి మందంగా ఏర్పడినందువల్ల లోపల ఉన్న విగ్రహం ఏమిటో ఎవరి విగ్రహమో ముగ్గుమోహం తీరేమిటో ఏమీ తెలియదు మనకు ఒక్కొక్క తెర ఒక్కొక్క తెర ఒక్కొక్క తీసేస్తూ ఉంటే ఏమవుతుంది నెమ్మదిగా స్పష్టంగా ఉదాహరణకి ఈయన రాముడు విగ్రహం అంటాడు కాదు అది కృష్ణుడు విగ్రహం అని ఈయన అంటాడు విగ్రహం అని కాదు ఆంజనేయ విగ్రహం అని ఎందుకని అస్పష్టత ఉన్నందువల్ల అంటే లాక్ ఆఫ్ క్లారిటీ స్పష్టత లేనందువల్ల మన మనస్సులో ఏవేవో అనుమానాలు ఉంటాయి కానీ ఎప్పుడైతే స్పష్టత ఏర్పడిందో ఆయన రాముడు ఈయన హనుమంతుడు ఈయన కృష్ణుడు ఈయన శివుడు మనకు స్పష్టత ఏర్పడుతుంది అందుకని ఇప్పుడు మళ్లీ గమనించండి అది నేనేం చేశాను తెరలు పొరలు లోపల నీలగా మీకు ఆ ప్రశ్న పెరుగుతూ కనబడుతూ ఉంది ఆ పెరుగుతూ ఉన్న ప్రశ్నతో పాటు ఏం చేశాను నేను ఒక్కొక్క తెర ఒక్కొక్క తెర తొలగిపోతూ ఉంది తొలగిపోతున్న ఒక్కొక్క తెర అంటే అన్ని తెరలు తొలగిపోయిన తర్వాత అన్ని తెరలు తొలగిపోయిన తర్వాత మీకేం మిగులుతోంది ప్రశ్న అంటే ప్రశ్నించే మనస్తత్వమే మనిషి ప్రగతికి కారణమయ్యింది అవును నేను మాట్లాడుతున్నా మీకు వినపడుతుందా అర్థమవుతోందా ప్రశ్నిస్తే పై మెట్టు ప్రశ్నించకపోతే ఉన్న మెట్టు ఆలోచించటం మానేస్తే కింద మెట్టు మనం పై మెట్ ఎక్కాలా ఉన్న మెట్టులోనే ఉండిపోవాలా లేక పై మెట్ ఎక్కాలి పైమెట్ ఎక్కడం అంటే ఏమిటి కొంచెం శ్రమ ఎక్కువ ఎప్పుడైనా మీరు ఏదైనా మెట్లు పది మెట్లు ఉన్నాయనుకోండి ఎక్కడం తేలిక దిగటం తేలిక దిగడం తేలిక దాన్ పాజిటివ్ గా చెప్దాం ఎక్కడం కష్టం అంటే ఏమిటి కొత్త ప్రశ్నలు వేసి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుని తెలిసిన దాని యొక్క పరిధిని విస్తృత పరుస్తూ పోవటం కష్టమైన పని ఎవరు ప్రశ్నిస్తూ ఉంటారే వాళ్ళే ఆలోచిస్తూ ఉండగలరు आलिस्तू उ प्रश्न एक् प्रश्न आलोचना व्यक्ति बा सामज बात प्रश्न एक् स्तंभिस्ो आलोचन एक् आगेद अगति आगे इधर इंतजार रहस्य व्यक्ति एनक बात ఓ వ్యక్తికి కింద సంవత్సరం నలభై మార్కులే ఈ సంవత్సరము నలభై మార్కులే వచ్చే సంవత్సరము నలభై మార్కులే బొటా బొటీగా ఎందుకు పాస్ ఒక వ్యక్తికి కింద సంవత్సరం మార్కులు వస్తే ఈ సంవత్సరం యాభై వచ్చి వచ్చే సంవత్సరం డెబ్బై వచ్చి బాగుందా బాగలేదా నీకు ఎన్ని మార్కులు నాన్న కూర్చో కూర్చో ఎవరు నిల్చొక్కల కృష్ణ కృష్ణ నీకు ఇప్పుడు నైన్త్ టెన్త్ ఇప్పుడు టెన్త్ నైన్త్ లో ఎన్ని మార్కులు వచ్చాయి తెలుగు గురించి అక్కడ తెలుగు సార్ ఉన్నారని తెలుగు చొప్పక మొత్తం అన్ని కలిపి చెప్పు అని ఇంకా చెప్పలా పోని తెలుగులో డెబ్బై తొమ్మిది వచ్చింది కదా టెన్త్ లో తెలుగులో తొంభై ఏడు వస్తాయనుకో సంతోషంగా ఉంటుందా బాధగా ఉంటుందా అది సంగతి మనకు గతంలో మనం సాధించి చూపించినటువంటి దానిమీద సాలిడ్ గ్రౌండ్ అది దాని మీద మనం స్ప్రింగ్ బోర్డు లాగా జంప్ చేయగలగాలి అంటే గతంలో నీకు వచ్చిన సామర్థ్యం నీ సామర్థ్యం వల్ల నీకు వచ్చిన మార్కులని అదనంగా ఇంకా ఎక్కువగా పైమెట్టుగా సాధన చేస్తే అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది నీ మీద నీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అది నేను అక్కడ సూచించడానికి ప్రయత్నం చేస్తున్నాను బికమింగ్ ఎ బెటర్ స్టూడెంట్ అనేటువంటి టాపిక్ ని నేను ఇవాళ ఎన్నుకున్నాను నేను ఎందుకోసం మీ బాగు కోసం దానికన్నా ముఖ్యంగా అందరి బాగు కోసం ఎప్పుడైతే ఎత్తులు బాగుపడతాయి అప్పుడు సమాజం బాగుపడుతుంది సమాజం అంటే ఏమిటి మనకన్నా లేదు మనం అందరం కలిస్తేనే సమాజము మనం అందరం కలిస్తే సమాజం అని ఎప్పుడైతే మనం అనుకున్నామో అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మనం బాగుపడితే కలిస్తే సమాజం బాగుపడినట్టు లెక్క సమాజం వేరే ఉందనుకుందాం మీకు అర్థం అవుతుందా సమాజం వేరే ఉంది సమాజం వేరే ఉన్నప్పుడు ఏమవుతుంది నేను నా బాగు వేరు సమాజం బాగు వేరు ఇప్పుడు అలా కాదు రెండు కలిసి ఒకటే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకయ్యా మనం ఇలా బాగుపడటానికి ప్రయత్నం చేయాలంటే జీవితంలో సక్సెస్ అంటే విజయం సాధించటానికి ఏం క్వాలిటీస్ కావాలి అని ఒక పెద్ద లిస్టు ఉంది ఏమా ఈ లిస్టు మీరు ఎప్పుడన్న తర్వాత సార్లు మీకు ఇచ్చిన తర్వాత ఓసారి డిక్షనరీ దగ్గర పెట్టుకుని ఈ ఒక్కొక్క ఇంగ్లీష్ పదానికి తెలుగులో అర్థం ఏమిటి ఇప్పుడు ఉదాహరణకు యాక్టివ్ అంటే చురుకు అర్థం అవునా ఇప్పుడు వీళ్ళిద్దరు రన్నింగ్ రేస్ పెట్టామని అనుకుందాం మీ ఇద్దరులో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు మీరు రన్నింగ్ రేస్ అంటే తెలుసా పరుగు పందెము మీ ఇద్దరు ఎవరు గెలుస్తారు నీకు గెలుస్తావు నీకు నమ్మకం ఉంది ఈయన గెలవస్తానని గాని గెలవనని గాని ఏ చెప్పడం లేదు మీకు తేడా తెలిసిందా ఏమో సార్ నాకన్నా ఆయన బాగా పరిగెత్తుతాడు ఒప్పుకో తప్పులేదు సాధన చేయి నువ్వు ఆయన బాగా పరిగెత్తాలి లేదు సార్ నాకు తెలుసు నేనే బాగా పరిగెత్తుతాను నేనే గెలుస్తాను అయితే ఆత్మవిశ్వాసం అన్నా ఉండాలి లేక కృషికి కావలసిన సంకల్ప బలం ఉండాలి అది లేక ఇది లేక ఎట్లా నువ్వెందుకు గెలుస్తానని అనుకుంటున్నావు ఏమా వాడు ఉకలేరా ఎందుకు ఉరకలేడు వాడు లేవురా ఎందుకు ఉరకలేదు మరి ఆయన అట్లా అనుడు నువ్వు ఉరకలేవు అంటున్నాడు ఓసారి సాయంత్రం భోజనం అయిన కొద్దు కాని సాయంత్రం గానీ రేపు ఏం చేస్తారు తెలిసిన ఓసారి దగ్గర పెట్టుకుని మీ ఇద్దరు ఆయన చెప్పి ఇక్కడి నుంచి అక్కడిదాకా వెళ్ళి ఆ చెట్టును మళ్ళీ ఇక్కడికి మీ ఇద్దరు ఎవరు ఊరుకుతారో రేపు నేను వస్తా రేపు వచ్చినప్పుడు చెప్పాలా భయం అనేటువంటిది ఎప్పుడైతే మనసులోంచి తీసేస్తామో ఎలా ముసుగులు తీసేస్తే విగ్రహ స్వరూపం తెలిసిందో కళ్లు తెరిస్తే సూర్యోదయమో చంద్రోదయమో ఎలా తెలిసిందో భయం అనేది మనస్సులోంచి ముందు తీసేయవలసిన అవసరం ఉంది వీరింకొంచెం పెద్దోళ్ళైన తర్వాత మన లక్ష్మీనారాయణ గారు ఎంత నిర్భయంగా చేస్తున్నారో లక్షల కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తులు కండ తో ఉంటే ఏ దీక్షతో ఏ తపనతో ఆయన కృషి చేస్తున్నారో అలాంటి నిర్భయ స్థితి మనకు కావాలి భయం నిరా విలువలను నేను నమ్ముకున్నాను వాటికి నేను కృషి చేస్తాను అనేటువంటి మంచి భవిష్యత్ దర్శనం చేయగలిగినటువంటి వ్యక్తులుగా మీరు మారటం కోసమని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడి మీరందరూ కూడా భవిష్యత్తులో గొప్పవాళ్లు కావాలి పెద్దవాళ్లు కావాలి బాగా చదువుకోవాలి ఉద్యోగాలు చేస్తారో వ్యాపారాలు చేస్తారు ఇండస్ట్రీలో చేరతారో ఏది మన ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారో ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారో డాక్టర్లు అవుతారో మీ ఇష్టం మీ యొక్క టేస్ట్ను బట్టి అవకాశాన్ని బట్టి మార్కుల్ని బట్టి నిబద్ధతను బట్టి మీ యొక్క చురుకును బట్టి భవిష్యత్తు మీ ముందు ఒక వడ్డించిన విస్తరణ ఉండబోతోంది అందుకని చెప్పి యాక్టివ్ అంటే చురుకు అచీవర్ అంటే గెలిచి చూపించేవాడు బోల్డ్ అంటే ధైర్యవంతుడు క్లెవర్ తెలివి గలవాడు ఇట్లా ఇప్పుడు ఇవన్నీ వద్దు ఎందుకంటే ఇవన్నీ మనం చెప్తే అసలు లెసన్ కంప్లీట్ కాదు మనకి అంటే నేను ఏం చేశాను ఒక ఇరవై లక్షణాలు ఉన్నట్టయితే మనిషి చురుకైన తెలివైన గెలుపు బుర్రం అవుతాడు పాయింట్ అర్థమైందా మీకు అందులో చేదో నీవు రావద్దని చెప్పావు కదరా ఏదో వర్డ్ తీసుకోను ఏదో ఒకటి కడు మూసుకుని ఏదో ఒక వర్డ్ చెప్పు బోల్డ్ అంటే ధైర్యం मन की धैर्य उखर लेदा धैर्या आजिटे भय पिरी कदा उदाण की पे चपनाल का वनभव रात ఒక మనిషి ముందుకు కమాన్ సార్ చెప్పండి నేను చేస్తానని చెప్పండి ముందుకు వస్తాను అనుకో ముందుకు వస్తున్న వ్యక్తికి ధైర్యం పెరుగుతుంది పని చేయకుండా కూర్చున్న వ్యక్తికి అధైర్యం పెరుగుతుంది జీవితంలో ఏది కావాలి ధైర్యం కాదు అని చెప్పన్నారు ధైర్యంగా ఉన్నట్టయితే సాహసం మనస్తత్వం ఏర్పడుతుంది సాహసం చేసే మనస్తత్వం ఉన్నప్పుడు లక్ష్మిని పొందేటువంటి అవకాశం లక్ష్మి అంటే ఒక అమ్మాయి అని అర్థంలో కాదు లక్ష్మి అంటే విజయము పదం చెప్పు స్మార్ట్ అనుకుంటుంది స్మార్ట్ అంటే ఏమిటి అందంగా ఒక రకంగా చెప్పుకోవచ్చు కదా ఇప్పుడు నేను అందంగా ఉన్నానా లేదు అందం అంటే ఇక్కడ మామూలుగా మనకు సినిమా హీరోలు ఉంటారే వాళ్ళని చూసి మనం వాళ్ళు చాలా అందగాళ్లు అని అనుకుంటాం మీరేమనుకోకపోతే గంటల సేపు వాళ్ళని కుర్చీలో కూర్చోపెట్టి మేకప్ చేసిన కారణం చేత వాళ్ళు ఉన్నదానికన్నా చాలా అందంగా కనబడతారు అదేమందం తెచ్చు పెట్టుకున్న అందం అసలు అందం ఏమిటి సహజంగా ఉన్న అందం అందం అవుతుంది తెచ్చి పెట్టుకున్న అందం అందం కాదు అంటే నిన్ను చూడంతోనే ఒక మనిషికి మంచి అభిప్రాయం కలగాలి చురుకైన పిల్లవాడు తెలివైన పిల్లవాడు అంగంగా ఉన్నాడు మీరు అనొచ్చు సార్ నాకన్నా ఆయన కొడుకుగా ఉన్నాడు ఆయన ముక్కు కొంచెం చక్కగా ఉంటుంది నాకు కొంచెం నదిముక్కు నేను కొంచెం నలుపు నేను కాస్త ఇలా ఉన్నాను ఆయన కాస్త అలా ఉన్నాడు అందుకని ఆయన్ని చూస్తే సదభిప్రాయం కలుగుతుందేమో నన్ను చూస్తే అంత కలవ అని మనం అనుకుంటాం నిజానికి బాహ్యం మేము ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి విషయం చెప్తూ ఉన్నప్పుడు దీన్ని వాడుకుంటాము బాహ్యంగా కనబడుతున్నటువంటి రూపం కన్నా అంతర్గతమైనటువంటి విలువలు ఉదాహరణకి ఒక వ్యక్తిని చూస్తే మా ధైర్యవంతుడో పెరిగివాడో తెలుస్తుందా తెల్లగా ఉన్నాడు ఉదాహరణకి ఆయన కాస్త నల్లగా ఉన్నాడు ఏమనుకోకండి ఈయన తెల్లగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు ఈ రంగు అనేటువంటి ఒక్క లక్షణాన్ని నేను చూసి చెప్పగలుగుతున్నా కదా మరి ఈయనకెన్ని మార్కులు వస్తాయో ఆయనకి ఎన్ని మార్కులు వస్తాయో నాకు తెలుసా తెలియదు కదా నైన్త్ వెళ్తున్నావు రైట్ ఎయిత్ లో ఎన్ని మార్కులు వచ్చాయి ఇంకా చెప్పలా నువ్వు పోనీ గ్రేడ్స్ ఏ గ్రేడ్ వచ్చింది ఏ గాని బి గాని వస్తుంది రైట్ ఇప్పుడు ఉదాహరణకి మనకు తెలియదు కాబట్టి మార్పులు చెప్పలేదు కాబట్టి ఈయనకు తొంభై మార్కులు వచ్చాయి ఈయనకు తొంభై వచ్చాయని అనుకుందాం అర్థమైందా ఒకటి చూసి చెప్పగలనా ఒకటి చూసి మీకు ఎన్ని మార్కులు వస్తాయో నేను చెప్పగలనా ఎందుకు చెప్పలేము మీరు చెప్పండి ఇప్పుడు మనకు వచ్చేటువంటి మార్కులు క్వశ్చన్ పేపర్ తేలిగ్గా వస్తే మార్కులు ఎక్కువ వస్తాయి క్వశ్చన్ పేపర్ టఫ్గా వస్తే మార్కులు తక్కువ వస్తాయి కదా ఇప్పుడు ఈయన ఏదో గ్రేడ్ సిస్టమ్ అన్నాడు ఆయన మార్కుల సిస్టమ్ అన్నాడు అందువల్ల ఈయనకు ఏదో ఏ గ్రేడ్ వస్తుంది ఆయనకేదో తొంభై నాలుగు మార్కులు అంటారు వీళ్ళిద్దరిని మనం సరిపోల్చగలమా సరిపోవచ్చు నేను ఎందుకని ఇన ఏ ప్లస్ ఏమనుకున్నావు అంటాడు ఆయన నైన్టీ ఫోర్ ఏమనుకున్నావు అంటాడు అంటే ఏమిటి మనం అర్థం చేసుకోవాలి కనబడనటువంటి విషయాల గురించి కాదు నికరంగా నిఖార్సుగా నీలో ఉన్న సత్తా ఏమిటి ఒకటి రెండు మూడు నాలుగు చొప్పున అనేకమైనటువంటి ప్రశ్నలు నేను వేసి అనేకమైన సమాధానాలు రాబట్టి అనేకమైన పోటీ పరీక్షలు పెట్టి వీటన్నింటి తర్వాత నీలో ఉన్న సత్తా ఏమిటోనే కనుక్కొని ఆ ఇప్పుడు నీ మార్కులు బాగానే ఉన్నాయి గానీ నువ్వు వేరే విషయాలు నీకు తెలియవు ఆయనకు రెండు మార్కులు తక్కువ ఉండొచ్చు కాని అద్భుతంగా ఆయనకు లోక జ్ఞానం ఉంది అని చెప్పని చెప్పొచ్చు ఎండమూరి వచ్చారా ఇక్కడికి వచ్చారు కదా బహుశాను మిమ్మల్ని నిల్చోబెట్టి ఈస్ట్ అటు వెస్ట్ అటు బంగాళాఖాదం అడుగుంటారు కదా అవునా మరి మీరు కొందరు తప్పులు చేస్తుంటారు కదా తప్పులు చేస్తుంటారు కదా ఎందుకు ఆ తప్పు జరిగింది మనం తెలివిగా ఉంటే స్మార్ట్ అంటే తెలిసినా తప్పు చేయటం తప్పు కాదు తప్పు నుంచి నేర్చుకోకపోవటం పెద్ద తప్పు తప్పుడు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు తప్పు చేసాం ఇప్పుడు మాకు వయసు వచ్చింది కాబట్టి మేము ఆ తప్పులు చేయము నువ్వు తప్పు చేయడం తప్పు కాదు తప్పు ఎప్పుడవుతోంది చేసిన తప్పు నుంచి గమనించకపోవడం తప్పు అవుతోంది ఇప్పుడు ఉదయం పొద్దున ఏదో పదిన్నర సమయం అనుకుంటా తూర్పు ఎటువైపు సూర్యుడు కనబడుతున్నాడు కాబట్టి తూర్పుని తెలిసింది అది తూర్పు అయితే ఇదేమవుతుంది ఇదేమవుతుంది ఇదేమవుతుంది ఒక్కసారి ఒక విషయం గ్రహిస్తే మళ్లీ ఇంకొకరు దాని మనకు చెప్పవలసిన అవసరం లేని పద్ధతిలో మనం నేర్చుకునే చురుకు చొరవ మనకుండవాలి చెవులు కళ్ళు పనిచేయవాలి కళ్ళు చూస్తాయి కళ్లకు జ్ఞాపక లేదు మెదడుకుంది జ్ఞాపక చెవులు వింటాయి చెవులకు జ్ఞాపక లేదు మెదడుకుంది అంటే ఈ కళ్లు చెవుల ద్వారా మనం గ్రహించేటువంటి అనేకమైనటువంటి విషయాలు మనకు మెదడులో రికార్డ్ అవుతాయి రిజిస్టర్ అవుతాయి దాని ఎంత సవ్యంగా మనం బయటకు తీసుకురాగలిగితే ఆలోచనలకు వాడుకోగలిగితే అప్పుడు అంత మేలు చేస్తుంది అది మనం గ్రహించవలసినటువంటి విషయం సరే అవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ మీరు తర్వాత చూసుకుందరు గాని నేనేం చెప్పాను నేను ఈ ఇరవై తొమ్మిది మనకు కావాలి అని మీకు కంప్యూటర్ ఉందా పేపర్ ఉందా కంప్యూటర్ లో ఎక్స్ఎల్ షీట్ తయారు చేయటం అంటారు తెలుసా తెలుసా అంటున్నావి తెలీరా మీకు అమ్మా తెలీరే తెలిసిన వాళ్ళని అడగండి తర్వాత చెప్తారు మీ ఫ్రెండ్సే కదా వాళ్ళు వాళ్ళని అడగండి ఒక ఎక్సెల్ షీట్ తయారు చేసుకుని మనం ఏం చేయాలన్నమాట తొమ్మిదవ తేదీ మే నెల రెండు వేల ఈ ఇరవై క్వాలిటీస్ నా యొక్క సెల్ఫ్ స్కోర్ ఇలా ఉంది ఉదాహరణకు నువ్వు ఇందాక బోల్డ్ అన్నావు కదా నువ్వేనా బోల్డ్ అది స్మార్ట్ అన్నావా బోల్డ్ అన్నావు కదా నీ పేరేంటి కాషయ్య ఇప్పుడు నీకు ధైర్యం ఉందా ఎంత ధైర్యం ఉంది రెండు కిలోలా మూడు కిలోలా మూడు తులాలా నాలుగు గ్రాములా ఎంత ఉంది చెప్పలేము కరెక్ట్ ఇప్పుడు ఉదాహరణకి జీరో టు టెన్ అని అనుకుందాం అంటే ఒక పది మార్కులు గనకు ఉన్నట్టు అయితే టు టెన్ టెన్ పాయింట్ స్కేల్ నీకు నీవు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటావు 10 కి టర్న్ ఇస్తే చాలా గొప్ప కింద లెక్క పుడతానికి ఇక్కడి నుంచి కిందకు దుముకుతావా ఫస్ట్ ఫ్లోర్ నుంచి దుముకుతావా ఏ ధైర్యం ఉందన్నావు కదా నా నేను దుముకను నేను చెప్పే పాయింట్ గమనించడానికి ప్రయత్నం చేయదు సరి విషయాలలో ధైర్యం ఉండాలి తప్పుడు విషయాలలో ధైర్యం ఉండకూడదు ఇంతకీ చెన్నది ఏంటే ఈ ఇరవై తొమ్మిది అంశాలను ఒక లిస్టు తయారు చేసుకుని కంప్యూటర్ అయితే ఎక్సెల్ షీట్ తయారు చేయండి కంప్యూటర్ కాకపోతే తెల్ల కాగితంలో రూల్స్ పేపర్ లో ఒక రూల్స్ కొట్టుకుని ఈ ఇరవై క్వాలిటీస్ ఇక్కడ రాసుకోండి రాసుకుని ఇవాటి డేట్ ఏమిటి నైన్ మే టూ ైన్త్ మేనాడు నీకు నువ్వు సెల్ఫ్ అసెస్మెంట్ అంటే నిన్ను నీవు పరిశీలిస్తే పరీక్షిస్తే నీకు ఎన్ని మార్కులు వస్తాయో నువ్వు అనుకుంటున్నావో ఆ మార్కు అక్కడ వేసుకో ఉదాహరణకు నీకు బోల్డ్నెస్ అంటే ధైర్యం అని అనుకున్నాం కదా నీకు ధైర్యం జీరో టు టెన్ లో నువ్వు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటావు కూర్చో కూర్చో నైన్ టు టెన్ ఇస్తావు బోల్డ్నెస్ కి నువ్వు ఎన్ని మార్కులు ఇస్తావు నైన్ ఎయిట్ బోల్డ్నెస్ కి నీకు నువ్వు ఎన్ని మార్కులు ఇస్తావు ఎయిట్ ఓ పని చేద్దాం బోల్డ్నెస్ అనేటువంటిది ధైర్యం ఏం చెప్పినాకేస్తాను దూకేస్తాను నేను అనేటువంటి వాళ్ళకు జరుగుతారు కదా ఈ దూకుడు వాళ్లలో ఐదు కన్నా తక్కువ మార్కులు తమకు తాము చిక్కుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఆరు కన్నా తక్కువ మార్కులు ఏడు కన్నా తక్కువ మార్కులు ఏమైనా రెండు చేతులు ఇచ్చినావు ఏమిటి సంగతి ఏడు కన్నా తక్కువ మార్కులు ఎనిమిది కన్నా తక్కువ మార్కులు కొందరున్నారు చేతులు దించండి నా పాయింట్ ఏమిటంటే నైన్త్ మేనాడు నాకు బోల్డ్నెస్ అంటే ధైర్యానికి నేను ఎనిమిది మార్కులు ఇచ్చుకున్నాను రైట్ థర్టీ డిసెంబర్ రెండు వేల అంటే ఏమిటి దాదాపు ఎనిమిది నెలల మూడు వారాల సమయంలో నేను ఈ ఎనిమిది తొమ్మిది చేయాలా ఎనిమిది ఏడు చేయాలా ఎనిమిది తొమ్మిది చేయాలి అంటే సార్ దగ్గరికి వెళ్ళి సార్ నేను నాకు ధైర్యం ఉంది కానీ ఎయిట్ బై నా స్కోర్ సార్ దీన్ని నేను నైన్ బై చేయాలనుకుంటున్నాను ఏం చేయమంటారు చెప్పండి అని అడగాడు అలా ఒక ప్రస్తుత స్థితి యొక్క అంచనా తరువాత భవిష్యత్తులో అంటే ముప్పై ఒకటి డిసెంబర్ నాటికి దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు నెక్స్ట్ ప్రశ్న ఎలా చేస్తావు ఇప్పుడు ఎక్కడున్నాం ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్లాలి అనేటువంటి మూడు ప్రధానమైన ప్రశ్నలు మనం నిరంతరం వెతుక్కుంటూ ఉండాలి మోటివేషన్ అంటే స్ఫూర్తి స్పూర్తి ప్రేరణ అనేటువంటి రెండు పదాలు వాడతాం ఇంగ్లీష్ లో ఇన్స్పిరేషన్ అని మోటివేషన్ అని వాడతాం తెలుగులో స్పూర్తి ప్రేరణ అని వాడతాం ఈ కొంచెం స్వల్పమైన తేడాలున్నాయి ఇప్పుడు మనం ఆ తేడా గురించి ఆలోచించక్కర్లా మనకు కావాల్సింది ఏంటంటే నీలో ఉన్న సామర్థ్యాన్ని వెతికి బయటకు తీసుకురావటము అది మోటివేషన్ యొక్క పర్పస్ ఇప్పుడు సార్ మీ పేరు సార్ విజయకుమార్ మన విజయ్ కుమార్ గారు మన మీరు చదు శ్రీశైలం ప్రాజెక్ట్ ఆఫీస్ స్కూల్లో తెలుగు మాస్టర్ గా చేశారు ఈయన ఇందాక వెంకటేశ్వరరావు గారికి మన లక్ష్మీనారాయణ గారికి గురువు గారు అవునా ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు అక్కడ స్కూల్లో చదువు ఉన్నప్పుడు మీరు వారు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అవుతారని అనుకున్నారా సార్ అనుకోలేదు పోనీ మిగిలిన వాళ్ళలో ఏమైనా కాస్త చురుకు చొరవ ఏమైనా ధైర్యం ఏమైనా బాగా మాట్లాడటం ఇలాంటి లక్షణాలు ఏమైనా కనబడ్డాయి ఇప్పుడు సార్ మార్ మాట చెప్పారు మనకు ఏం చెప్పారు ఆ దశలో ఏది నైన్త్ టెన్త్ చదువుతున్నప్పుడు మిగిలిన వాళ్ళకన్నా కొంచెం చురుకు బెటరే గాని భవిష్యత్తులో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేటువంటి లక్షణాలు ఆనాడు నాకు కనబడలేదు అని సార్ చెప్తున్నారు ఇది లక్ష్మీనారాయణ చిన్న చూపు చేయటమో కించపరచటమో కాదు కాని అప్పుడు ఆ ప్రతిభ కనబడలేదు ఆ తర్వాత తర్వాత అతను పాస్ అయినా ఇంటర్ పాస్ ఇంజనీరింగ్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ లో చేసి ఆ తర్వాత ఎం టెక్ చేసి ఆసన్ పిహెచ్డి చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో ఐపీఎస్ కు కూర్చున్నారే కూర్చుని సెలెక్ట్ అయ్యారే చాలా వందల మంది సెలెక్ట్ అవుతారు కొందరు ఎంత గలీజ్ గాళ్ళు అంటే చి వీళ్ళ మనుషులు అని కానీ ఈయన కాదు నేను ఎందుకు చెప్తున్నాను వివరంగా నేను శ్రీశైలం ప్రాజెక్టు స్కూల్లో చదవలేదు నేను చెప్తున్నది ఏంటంటే అలా ఆ సమయంలో మనకు తెలియదు కాని భవిష్యత్తును ఎప్పుడైతే మనం బంగాళ భవిష్యత్తును సృష్టించుకోవటానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మనలో ఒక పట్టుదల పెరుగుతుంది కార్యదక్షత పెరుగుతుంది సాధించి చూపిస్తాను అనేటువంటి తత్వం పెరుగుతుంది ఒక కసి పెరుగుతుంది ఈ దుర్మార్గాన్ని నేను ఆపుతాననేటువంటి ఒక పగ పెరుగుతుంది ఆ పగను ప్రేమగా మార్చుకోవాలి ఆ కసిని సేవగా మార్చుకోవాలి నా వల్ల నేరు జరగాలనేటువంటి ఒక బలమైన ఆలోచన మనిషికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తన జీవితాన్ని రీడిఫైన్ అంటే మళ్లీ పునర్నిర్వచించుకుంటాడు అది మనిషికి కావాల్సినటువంటిది అందుకని ఆలోచన విత్తనాలు మీ మనస్సుల్లో నాటకం కోసం అది చేస్తున్న ప్రయత్నం అన్నమాట మోటివేట్ యువర్ సెల్ఫ్ డిజైర్ అండ్ బర్నింగ్ డిజైర్ మామూలుగా మీకేమవదాహరణ ఉందా పెద్ద పెరిగా ఏమవుదాం అనుకుంటున్నావు ఇంజనీర్ ఏ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నావు మెకానికల్ ఎందుకని మన లక్ష్మీనారాయణ సార్ మెకానికల్ ఇంజనీర్ కాబట్టి సివిల్ వద్దా కంప్యూటర్స్ వద్దా ఎలక్ట్రానిక్స్ వద్దా ఇంకేం వద్దా ఇంత మెకానికల్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నావా నువ్వేదా అనుకుంటున్నావు డాక్టర్ మరి ఆయన ఏమో నువ్వు చురుకుగాడు అని ఆయన అంటాడు నువ్వేమో డాక్టర్ అవుతా సార్ అంటున్నావు డాక్టర్ ఎట్లుండాలా నీకు నమ్మకం ఉంది ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను ఈనేమో ఇంజనీర్ అనుకుంటున్నాడు ఈయనేమో డాక్టర్ అనుకుంటున్నాడు మీరు అవ్వండి కానీ ఇది కేవలం ఒక ఆశలాగా కాకుండా మన అబ్దుల్ కలాం గారు చెప్తున్నట్లు మంచి బలమైనటువంటి కోరిక బర్నింగ్ ఫ్యాషన్ ఉదాహరణ పొయ్యి మీద మనం గినబెట్టి గిన్నెలో పాలు పోసి కింద పొయ్యి వెలిగించలా ఎప్పటికి పాలు కాగుతాయి కాదు ఎందుకని పొయ్యి వెలిగించలేదు పొయ్యి వెలిగిస్తే సిమ్ పెడితే ఎక్కువ టైము హై పెడితే తక్కువ టైము వెలిగిస్తే కదా ఎప్పుడో ఒకప్పుడు పాలు తాగుతాయి తాగితే నేను అందులో కాపుని వేసుకొని తాగుతాను నేను అది పొయ్యే వెలిగించకపోతే అది ఇప్పుడు చూద్దాం మనం ఈ బర్నింగ్ డిజైర్ అంటే ఏమిటో అది ఏమిటరా అది ఏరోప్లేన్ ఏరోప్లేన్ ఎప్పుడన్నా చూసారా గాల్లో ఆకాశంలో కూడుతుంటే చూసారు కదా రైస్ ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ రన్వే అంటారు రన్వేలు రుయ్య అనేది వెళ్తుంది ఆకాశంలోకి ఎగురుతుంది ఆ తర్వాత మళ్ళీ ఏ ఊళ్ళో దిగాలో మద్రాసు చెన్నయో బొంబాయో ఏదో ముంబై ఏదో ఒకటి అక్కడ మళ్లీ టా నెమ్మదిగా వచ్చి దిగుతుంది ఇది విమానం యొక్క నడిచే తీరు మీకు అర్థమైంది కదా రైట్ ఆ పక్కన ఒక బొమ్మ చూపిస్తున్నారు ఏంటో చూడండి రాకెట్ అంటారు ఇప్పుడు మన అబ్దుల్ కలాం గారు ఏ సైంటిస్ట్ రాకెట్ సైంటిస్ట్ స్పేస్ రీసెర్చ్ సైంటిస్ట్ ఇక్కడ నేను మేమేం చూపించడానికి ప్రయత్నం చేస్తాను చూడాలి ఇప్పుడు రాకెట్ అనేది ఇలా విలువుగా దూసుకుపోతుంది ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండదు దానికి లాంచింగ్ ప్యాడ్ ఉంటుంది ఆ పైన ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ ఎయిర్పోర్ట్ అంటూ ఉండదు అక్కడ మీకు అర్థమైంది కదా విమానం ఇలా పోతుంది రాకెట్ ఇలా పోతుంది ఓసారి రెండు మాట్లాడుతున్నాయట మీరు అనొచ్చు అదేవిడు సార్ ప్రాణం లేని అట్లా మాట్లాడుతాయి ఊరికే కథ కోసం చెప్తున్నాను నేను ఏం చేస్తాయో చూద్దాం విమానం రాకెట్ అడిగిందట ఏమిట నేరుగా దూసుకుపోతున్నో తొందర ఏంటి కాసేపు నుండి మన ఇద్దరం మాట్లాడుకుందామని అప్పుడు రాకెట్ చెప్పిందట చూడు కిందే ఉండో ఏముంది కింద డిజైర్ అది స్థిమితంగా కూర్చోలేనటువంటి ఒక ఆతృతతో కూడిన అస్థిర స్థితి మీ మనసులో ఉంటే కడుపులో మంట ఉంటే కళ్లలో ఆ కసి ఉంటే చేసి చూపిస్తాను నాన్నగారు ఏం చేస్తారీ ఎక్కడ కరెంట్ ఆఫీస్ లో ఎంప్లాయ్ నువ్వేమవుదావనుకుంటున్నావు మెకానికల్ ఇంజనీర్ ఇప్పుడు మా నాన్నగారు కరెంట్ ఆఫీస్లో ఒక ఎంప్లాయీనా అవునా నేను ఇంజనీర్ అవుతాను ఇది కసి ఆ ఎంప్లాయీ తో ఆ ఉద్యోగం నాటిస్తారు మీకు తేడా తెలిసిందా మీ నాన్నగారు ఏం చేస్తారు ఐపీ ఫార్మసీలో ఫార్మసీలో పనిచేస్తారు నువ్వేదావు క్రికెటర్ అవుదాం అనుకుంటున్నావు చదువు సంగతి చెప్పు ఆటల సంగతి తర్వాత మాట్లాడుకుందాం ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాం సి సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడు బిల్డింగ్లు కడతారు కదా మరి ఆయనేమో మెకానికల్ ఇంజనీర్ ఆయనేమో మెషీన్లు అంటున్నాడు నువ్వేమో సివిల్ ఇంజనీర్ అంటున్నావు మీ ఇష్టం వచ్చిందావండి నేను చెప్పేది ఏమిటంటే మా నాన్న మా తాత మా ముత్తాత చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు కాబట్టి మేము కూడా ఏదో చిన్న ఉద్యోగంలో సెటిల్ అని అనుకోవటం మీరు చేసే తప్పు ఆ తప్పు చేయకండి మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము అంటే ప్రభుత్వం ఎవరిది మనది ఈ ప్రభుత్వం మనది కాబట్టి మనకు ప్రోత్సాహాలు ఇస్తోంది ప్రభుత్వం మీరు చక్కని మార్పులు తెలుసుకుంటే మీకు ఉపకార వేతనాలు అంటే స్కాలర్షిప్స్ ఇస్తారు అంటే మీరు రేపు పొద్దున కావాలనుకుంటే బ్యాంకు దగ్గర డబ్బు తీసుకుని కూడా అప్పు తీసుకుని కూడా మీరు చదువుకోవచ్చు మీకు మార్పులు తెలివి చురుకు సొరవ తపన తపస్సు ఇవి గనక ఉన్నట్టయితే రాకెట్ లాగా దూసుకుపోయేటువంటి భవిష్యత్తు మీకుంది మరి రాకెట్ లాగా దూసుకుపోయే భవిష్యత్తు ఉంటే నేను ఎట్ల బండిలో వెళ్తానుసా నడిచి వెళ్తానుసా అంటే ఏమవుతున్నప్పుడు తప్పెవరి సమాజాన్ని కాదు ప్రభుత్వాన్ని కాదు మీది తప్పవుతుంది ఇది మీరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీకు తేడాలు తెలుస్తాయి తర్వాత స్లైడ్ లో నేను బొమ్మ చూపిస్తున్నాను ఆ బొమ్మను చూసి అదేమిటో ఒక్కసారి గెస్ట్ చేసి చెప్పండి నా ఏమై ఉంటుంది అది రాకెట్ నీ అభిప్రాయం ఏంటి రాకెట్ నీ అభిప్రాయం రాకెట్ బైక్ మోటార్ బైక్ మోటార్ సైకిల్ మోటార్ రాకెట్ రాకెట్ వాషింగ్ మిషిన్ రాకెట్ నాయనా నువ్వు రాకెట్ నువ్వు తెలియటం లేదు నువ్వు వాషింగ్ మిషిను రాకెట్ సరే కొందరు అడిగాను వాళ్ళకి తోచిన సమాధానం వాళ్ళు చెప్పారు అది వరల్డ్ లార్జెస్ట్ డిజిటల్ కెమెరా నేను చూపించిన బొమ్మ ఏమిటి వాషింగ్ మిషిన్ కాదు రాకెట్ కాదు ఈ మైండ్ ఏమైంది తెలుసు కండిషన్ అయిపోయింది నేను విమానం గురించి రాకెట్ గురించి చెప్పాను కాబట్టి తప్పకుండా ఇక చూయించే తర్వాత బొమ్మ రాకెట్ కు సంబంధించింది ఉంటుంది అని టెస్ట్ చేశారు నిజానికి ఆ బొమ్మ చూస్తే కెమెరా అంటే మనకు ఐడియా ఉంది ఇలా ఉంటుంది ఇలా దాని షేప్ అది ఇది మామూలు మనుషుల ముఖాలు తీసే ఫోటో తీసే కెమెరా కాదు ఇది కాస్బాస్ అంటే విశ్వాంతరాళంలో మనకు కనబడని భూమి భూమికి అవతల వైపు ఉన్నా చంద్రుడికి అవతల వైపు ఉన్నా చంద్రుడు భూమిని దా చంద్రుడిని దాటుకుని వేరే మన గ్రహాలు అంటాం కదా మనం శని గ్రహము వెళ్ళు అవును వీళ్ళకి మంచి ఏర్పాటు ఏం చేశారు చలావు నాలుగు బాటిల్స్ పెట్టకపోయారా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాక మాటుబాటు దానం వేస్తుంటే ఇట్లా పిల్లలు వెళ్తుంటే అట్టాగమ్మా నీకెందుకురా కుర్చీ డాన్స్ చేయించను దీనే కాన్సంట్రేషన్ అంటాం శరీరము ఒళ్ళు ఓ మనిషి నీళ్ళట సార్ పొమ్మను పాయింట్ అది కాదు వీళ్ళకి ఒక ఎనిమిదో పదో బాటిల్స్ నింపేసేసి ఈ చివర ఒక ఐదు బాటిల్స్ ఆ చివరి ఒక ఐదు బాటిల్స్ పెడితే సరిపోలా ఎండాకాలం ఇప్పుడు ఎండాకాలం సహజం వాళ్ళకి అసలు దిగానికి మనం చెప్తున్నామా అవునా దప్పికి కాదు ఇన్ఎబిలిటీ టు కాన్సన్ట్రేట్ అదేనండి సో అది మనకు ఒక కెమెరా అంటే మనం కెమెరాని ఎందుకు చెప్పలేకపోయాం కెమెరా అంత పెద్దగా ఉంటుంది అని మనం ఊహించాల పెద్ద కెమెరాలు ఎందుకు దూరంగా ఉన్న బొమ్మ తీయటానికి పెద్ద కెమెరాలు కావాలి దగ్గరగా ఉన్న కెమెరా మామూలు ఫోటో తీయటానికి చిన్న కెమెరా మనకు సరిపోతుంది ఇలా మనం తెలిసిన దాన్ని మనం విస్తృతపరచుకుంటూ పోవాలి ఎక్స్టెండ్ ఎక్స్పాండ్ ఎక్స్పీరియన్స్ పర్సూ ఎక్సలెన్స్ ప్రయోగం చేస్తూ పోవాలి తెలియదు తెలుసుకుంటూ పోవాలి ఇప్పుడు మీకు అర్థమైంది ఏమని ఇందాక ఆయన రాకెట్ బొమ్మ చూపించాడు కానీ ఆ తర్వాత చూపించిన బొమ్మ రాకెట్ కు సంబంధించినటువంటిది కాదు ఏదైనా అవ్వచ్చు అది వేరేస్తాం కదా నీకు తెలీదు నాకు తెలీదు యూఆర్ మైండ్ మీ యొక్క తెలివితేటలను ఒక వాయిద్యాన్ని వాయించటానికి ముందు ఎలా శృతి చేయాలో శృతి చేస్తే అది చక్కని శబ్దాలని ఇస్తుంది చక్కని సంగీతాన్ని పలికిస్తుంది శృతి చేయకపోతే అపశ్రుతులు పలుకుతుంది అపస్థుతి పలికినప్పుడు ఏమవుతుంది అది మనకు వినాలనిపించదు సార్ స్టాప్ చేయండి మీ సంగీతం బాగులేదు మీకు వాయించడం చేత కాదు అని చెప్పని మనం చెప్తాం అది నేను చెప్తున్న పాయింట్ అందుకని క్యూన్ యువర్ మైండ్ క్యూన్ యువర్ మైండ్ లో ఉన్న అంతరార్థం ఒకటి ఉంది ఆ అంతరార్థం ఏమిటంటే లెర్న్ టు లివ్ ఇన్ ది ప్రజెంట్ వర్తమానంలో జీవించండి మీరు అనొచ్చు చదేమి సార్ అందరం బతికే ఉన్నాం కదా మీరు వర్తమానంలో జీవించండి అని కొత్తగా చెప్తున్నారు ఏమిటి అని మీరు అడగవచ్చు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి సమయం అంటే కాలము అంటే టైం టైం ఫ్యూచర్ గా మూడు విభాగాలుగా మనం చేసాం ఇప్పుడు ఉదాహరణకి ఈ బ్రేక్ఫాస్ట్ అయ్యిందా అయింది బాస్ తెలుసు లంచ్ తిన్నావా తినలేదు తింటావా తింటావు ఎప్పుడో ఒంటి గంట ఆకలిసినప్పుడు తింటావు ఇప్పుడు పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఇప్పుడు ఏం చేస్తున్నావు వింటున్నావు ఇప్పుడు లెక్చర్ వింటున్నాను ప్రజెంట్ ఒంటి గంటకి లంచ్ తింటాను ఫ్యూచర్ మీకు అర్థమైందా ఇప్పుడు రహస్యాన్ని అర్థం చేసుకోండి ఫ్యూచర్ అనేటువంటిది జరగబోయేటువంటిది కాబట్టి మనకు అది తెలియదు ఇవాళ లంచ్ లో ఏం కూర పెడతారు చెప్పలేదా వీళ్ళు కూర ఫలానా ఉందని నీకు తెలుసా నీకు తెలుసా అంటే భవిష్యత్తులో జరగబోయేదే మనకు తెలియదు ఎందుకని ఇంకా రాలేదు కాబట్టి అవునా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు పొద్దున ఇడ్లీ ఇడ్లీ ఏ చట్నీ చెట్నీ పెట్టారా పప్పు ఏదో పప్పు సార్ పెట్టారు కదా అంటే గతం గురించి మనకు తెలుసు భవిష్యత్తు గురించి తెలియదు భవిష్యత్తు ముందు వర్తమానంగా మారి ఆ తర్వాత గతంలోకి జారిపోతుంది గతాన్ని మార్చలేము ఇప్పుడు నువ్వు ఇడ్లీ తిన్నావు కదా దాన్ని దోష చేయి అయిపోయింది వాళ్ళు ఇడ్లీ పెట్టారు ఇడ్లీ తిన్నాం ఇడ్లీ కడుపులోకి వెళ్ళి జీర్ణం కూడా స్టార్ట్ అయింది ఇడ్లీ దోశగా ఎట్లా మారుస్తావు నువ్వు మార్చలేదు అంటే గతాన్ని మార్చలేము నీకు అర్థమైతే రైట్ మరి భవిష్యత్తు మార్చగలమా ఎవరన్నారు మార్చగలము అని ఎవరు చెప్పారు పోనీ ఎవరో ఒకరు ఎట్లా నాయన ఎట్లా మార్చగలవు చెప్పు కూర్చోదు కూర్చోండి మేము పదహైదు రోజుల నుండి వెళ్తాం కదా పదహారు రోజులు కానీ ఉండొచ్చు ఉండగలరు ఇప్పుడు నువ్వు ఏమవుదాం సివిల్ ఇంజనీరింగ్ అవుదాం అని అనుకుంటున్నావు కదా ఇప్పుడు భవిష్యత్తును మార్చగలమా అని అంటే నా అభిప్రాయం ఉదాహరణకు ఈయన ఇంజనీరింగ్ చదువు అయిపోయి టెన్త్ ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చి సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత అవునా ఈయనకు ఎవరో చూసి మా వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడు అనుకున్నాం మేము అనుకో పెళ్లిస్తాడు పెళ్లియనా నువ్ సివిల్ ఇంజనీరింగ్ చేశావు నాకు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది అవునా ఇంజనీరింగ్ చేస్తే నీకు నలభై వేలు జీతం ఇస్తాడు నేను నెలకు మూడు లక్షలు జీతం ఇస్తాను నా దగ్గరికి రా అంటాడు వెళ్తావాళ్ళం వెళ్ళవా సంతోషం నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఇప్పుడు మనం కొన్ని అనుకుంటాము అనుకున్నవి జరగవచ్చు అనుకున్నవి జరగకపోవచ్చు భవిష్యత్తులో మనం ఇంకొకటి అనుకోవచ్చు మీకు అర్థం అవుతుందా వీళ్ళు ఎంతమంది టీచర్లు అవ్వాలని అనుకుంటున్నారు ఎవరు ఒక్క దొరికి అన్నారు ఎందుకు నాయన నువ్వు టీచర్ అవుదాం అనుకుంటున్నావు రైట్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు చదువుకుంటా అంటే కూలీ పని చేస్తారు ఏం పని అంటే వ్యవసాయమా లేకపో అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెస్తారా రైట్ ఇప్పుడు మీ నాన్నగారు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముతున్నారు మీరేమనుకుంటున్నారు ఎందుకు ఇంజనీర్ అవ్వాలని ఎందుకు అనిపించటంలా నాకు ఇష్టం లేదు ఇప్పుడు నీకు అర్థమైందా మీలో అందరూ కూడా మేము ఇంజనీర్లు అవుతాము అని అంటే నేనేమనుకుంటున్నాడు పిల్లల్ని మార్చాలి సమాజాన్ని మార్చాలి సమాజాన్ని పిల్లల్ని మార్చడానికి ఇంజనీర్ వేస్తే ఏదో ఉద్యోగం చేసుకుంటూ బిల్లుగులు వరకు కూర్చుంటారు ఇలా స్కూల్లో స్కూల్లో పిల్లల్ని కాలేజీ పిల్లల్ని మార్చడానికి కుదరదు అందుకని టీచర్ అవుదామనుకుంటున్నాడు దాని తెలుసు అర్థం చేసుకోండి ఆయన టీచర్ అవుదామని చెప్పని అనుకుంటున్నాడు ఏ టీచరు మళ్ళీ ప్రశ్నలు అవునా ఇప్పుడు టెన్త్ అయ్యాక ఏదో ఇంటర్ చేసి బీఏ చేసి బీఎడ్ చేసి స్కూల్ టీచర్ అవ్వాలా లేక ఏ బీఎస్సీ నో చేసి ఆ తర్వాత పిహెచ్డీ చేసి యూనివర్సిటీలో ప్రొఫెసర్ అవ్వాలా ఏదైనా టీచింగే ఏదైనా టీచింగే ఏమవ్వాలనేటువంటి దాని గురించి ఈ రోజున ఆయనకు స్పష్టత లేదు గాని భవిష్యత్తు గురించి ఒక అవగాహన ఉంది ఏమని తెలియ టీచర్ ప్రయత్నం చేస్తాను అనేటువంటి అవగాహన చెప్పని చెప్పండి నేను మీకు కుర్చీలు అలా గనక వాలితే కుర్చీ విరుగుతుంది నువ్వు అందులో నుంచి పడే ప్రమాదం ఉంది ఊగటానికి కుర్చీలు పనికిరావు అలా మల్లె పువ్వులాగా కూర్చుని పైకి లేవాలి ఊగటండి ఏం కావాలి మంచి నీళ్ళ ఓ పని చేస్తావా వీళ్ళందరికి ఒక ఐదు నిమిషాలు టైం ఇచ్చి అందరినీ తాగిరమ్మందామా బ్రేక్ ఎప్పుడున్నది వాళ్ళు వచ్చి చెప్తారు కదా బ్రేక్ ఉందని రైట్లే విజిలేస్తారా సరే అంటే విజిలేస్తే అంధ సోడా బుడ్డి అంటే పాట పాడతారన్నమాట పాడరా ఊరికే విజిలేస్తాడు పాట పాడరా నాకేం తెలుసు మీ పద్దతి ఏమిటో సరే పోనీ ఇప్పుడు నేను మీకు బొమ్మ చూపిస్తున్నా రెడీ మధ్యలో ఏమన్నా నేను లీడ్ ఇండియా అని అనాలా అక్కర్లేదా అనాలి కదా ఇది అయ్యాక అంటాను నేను నేను మీలో కరెక్ట్ గా ఐదుగురు అడుగుతా వన్ టూ త్రీ ఫోర్ అక్కడెక్కడో ఇద్దని అడుగుతాను నేను అడిగిన వాళ్ళే సమాధానం చెప్పాలి నంబర్ టూ ప్రశ్న చాలా తేలికగా ఉంటుంది ఏమీ కన్ఫ్యూజ్ కాదండి తప్పు చెప్తే కొమ్మలట్టుకేం పోవు అవునా ఇప్పుడు ఆ బొమ్మ చూస్తే మీకేమనిపిస్తుందో మీకు పది పాయింట్స్ అనిపించవచ్చు కానీ ఒక్కొక్క పాయింట్ చెప్పాలి ఎక్కువ చెప్పదు తరువాత చెప్పే ఉదాహరణకి నేను అడుగుతాను అయిన తర్వాత పక్కన అడగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తా అక్కడి నుంచి అక్కడికి వెళ్తా అంటే ఎవరిని అడుగుతానో నాకే తెలియదు కాబట్టి అందరూ సంసిద్ధంగా ఉండాలి తర్వాత ఇప్పుడు ఈనో పాయింట్ ఈ చెప్పాడు అనుకుందాం ముగ్గురు చెప్పారు కదా ఈయన అడిగా నాలుగో మనిషి ఆ ముగ్గురు చెప్పింది జాగ్రత్తగా విని ఆ తరువాత వాళ్ళు చెప్పనటువంటి కొత్త పాయింట్ చెప్పవలే ఏం అర్థమైందా మీకు ఇప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు ఇంతకు ముందు చెప్పిన వాళ్ల పాయింట్ కాక కొత్త పాయింట్ చెప్పవలేదు నువ్వు చెప్పరా నాన్న ఏంటోది చూస్తే ఏమనిపిస్తోంది నీకు కలర్ కలర్ పెన్సిల్స్ బాగుంది ఓ పాయింట్ చెప్పేశాడు మన కలర్ కలర్ పెన్సిల్స్ అని నువ్వే నీకేం కనబడుతుంది అవన్నీ రౌండ్ గా ఉన్నాయి ఒక పర్టికులర్ పద్దతిలో వాటిని ఏర్పాటు చేశారు నీకు అవి సూర్యకిరణాలి సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి సర్కిల్స్ లెక్కేటు మళ్ళా చూడు చూడు చూడు చూడు చూడు మధ్య సెంటర్లో సర్కిల్ ఉందా దాని చుట్టూ చెక్కిన పెన్సిల్స్ ఇంకో సర్కిల్ ఉందా దాని పైరౌండ్ పెట్టింది ఇంకో సర్కిల్ ఉందా వస్తా వస్తా వస్తా నేను ఇంకా మళ్ళీ కష్టాలున్నాయి ఎట్లా కనబడుతుంటది ఇంకా మోడల్ మనసు కూడా ఇవ్వడం చెప్తా అంటే చెక్కిన పెన్సిల్ మనసు మోడల్ లో కనబడుతున్నాయి సర్కిల్ అన్నాడు కదా సర్కిల్ అంటే ఇంగ్లీష్ వృత్తం అంటే తెలుగు ఆయన చెప్పిండు కలర్ కలర్ పెన్సిల్స్ అని చెప్పిండు వినండి కొత్త పాయింట్ చెప్పమని చెప్పా నేనేమని చెప్పా చెప్పండి కొత్త పాయింట్ చెప్పాలి డ్రాయింగ్ పెన్సిల్స్ డ్రాయింగ్ ఇప్పుడు డ్రాయింగ్ అర్థం చేసుకోను నేను అది ఏ విధంగా అయితే పెన్సిల్స్ రంగురంగుల పెన్సిల్స్ ఉన్నాయో జీవితం రంగులమయమని మనం అనుకుంటాము హరివిల్లులోని రంగులు ఎలా ఉన్నాయో అలా జీవితంలో కష్టాలు సుఖాలు కూడా ఉండవచ్చును అని ఆయన అభిప్రాయం ఏంటిది ఇవన్నీ ఏవో కాళ్ళు కూర్చుకుంటోంది ఏమో ఏవో చెక్కలు ఏమో చేశారు నువ్వు చెప్పరా నాన్న నోట్ల పెన్నులు పెట్టుకోకండి దాంట్లో కలర్ కలర్స్ పెన్సిల్ ఇప్పుడు మీకు సముదైంది దా నేను ఏం చెప్తున్నాను చెప్పొద్దా కొత్త పాయింట్ చెప్పాను కదా ఇంతమంది పాయింట్ చెప్తే కలర్ కలర్ పెన్సిల్స్ ఉన్నాయి సార్ అంటున్నాడు నాలుగు కలర్ పెన్సిల్ నాలుగైనా ఎల్లో కలర్ లెక్క పెట్టు కొంచెం ఎల్లో షేడ్ ఉన్నాయి కూడా ఉన్నాయి ఫోన్లో ఏదో ఒకటి కూర్చో ఫ్లవర్ పువ్వు కనబడుతుంది నీకు అందులో పెన్సిళ్లతో బొమ్మలు గీయవచ్చు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఉంటాడనే భావన నీకు వస్తుంది దాన్ని చూస్తే ఒక్క ఉద్యోగం కోసం ఎంతో మంది ఒక్క చంద్రుడు ఎన్నో నక్షత్రాలు ఒక్క సర్కిల్ ఎన్నో పెన్సిల్లు సూర్యుడు ఇప్పుడు ఆయన ఎవరు సూర్యకిరణాలని చెప్పాడు కదా చాలా దగ్గర కలేదు ఈ పాయింట్ సూర్యకిరణాలు అన్నప్పుడు సూర్యుడు వెలుతురు ఇస్తున్నట్టు సూర్యకిరణాలు సూర్యుడు వెలుతురు చాలా కామన్ పాయింట్ అయిపోయింది పెన్సిల్ పెన్సిల్ షార్ప్ చేసి పెట్టిండు చెప్పేశారు అందరూ కలిస్తే ఐకమత్యం టీమ్ కనబడుతోంది రైట్ ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్న పాయింట్ బావి లోపల బావి లోపల రౌండ్ గా ఉంటుంది స్క్వేర్ గా కూడా కట్టొచ్చు బావి కట్టచ్చుగా రౌండ్ గానే ఉండాలదేముంది కాలచక్రం కాలచక్రం కాలచక్రం కనబడుతోంది సమయం గడిహారం కాలచక్రం ఎవరైతే ఎవరు ఎవరైతే అంటే అక్కడ గోల్ సెట్టింగ్ లక్ష్య సాధన ఇలాంటి విషయాలు కనబడుతున్నాయి చురుకు చొరవ ముందుంటే దగ్గర అవుతావు అలాగే మొత్తం కలిసి మంచి కలిసి అందరు కలుసు అన్ని పెన్సిల్స్ చక్కగా ఏర్పాటు చేసినందువల్ల ఒక వృద్ధం ఆకారం కనబడుతుంది అందులో ఒకటి అసంపూర్ణమైన వృత్తం అవుతుంది ఎందుకు తింటున్నావు ఆక్రహిస్తున్నారా మళ్ళీ ఎందుకు తింటున్నావు కొనుక్కుతున్నావు దాన్ని అలా ఒక పెన్సిల్ తీసేస్తే వృత్తం బ్రేక్ అవుతుంది అలానే సమాజంలోంచి ఒక వ్యక్తిని తీసేస్తే బ్రేక్ అవుతుంది సమాజంలో ఒకడు చెడ్డవాడు మిగిలిన వాళ్ళందరూ సమాజం చెడుతుంది మీకు అర్థం చెప్పే పాయింట్ ఇప్పుడు ఒక్కడే చెడ్డోడు కానీ మొత్తం సమాజానికి చెడగొడతాడు మనకు సామెతోంది తెలుగులో తా చెడ్డ కోతి మనమెల్లా చెరచింది అని చెప్పాలి మనం కాసేపు స్టాప్ చేస్తాం వినండి ఏం జరిగింది నేను మీకు ఒకే ఒక బొమ్మ చూపించా ఒక్కొక్కరికొక్క బొమ్మ చూపించానా చూపించాలా అదే బొమ్మతో నేను మీకేమని చెప్పాను చెప్పిన పాయింట్ చెప్పకుండా కొత్త పాయింట్ చెప్పండి అని కనీసం ఒక ఇరవై మంది పిల్లలు అడిగితే ఒక్కొక్కరు అద్భుతమైనటువంటి పాయింట్స్ చెప్పారు ఒకరు సూర్యకిరణాలు అన్నారు ఒక ఐకమత్యం అన్నారు ఒకరి జీవితంలో కష్ట సుఖాలన్నారు ఒకరు ఒకరు టీచర్స్ డే ఏమవుతుందో గమనించాలన్నారు ఇలా చెప్పారు దీని ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానో ఇప్పుడు మీరు గమనించండి జీవితంలో మనం తొమ్మిది అంశాలను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొట్టమొదట మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే సీస్ అని చెప్పి దీనికి పేరు పెట్టాను నేను మొట్టమొదట ఈ ప్రశ్నించే మనస్తత్వం వల్ల కేర్ఫుల్ అబ్జర్వేషన్ చాలా జాగ్రత్తగా గమనించడం మొట్టమొదటి అంశాన్ని మనం నేర్చుకోవాలి ఈయనకు సూర్యకిరణాలు అన్నాడు ఆయన పువ్వు ఈయన ఐకమత్యం అన్నాడు ఆయన సున్నాలు ఉన్నాయన్నాడు ఒక ఆయన రెండు అన్నాడు ఒక ఆయన మూడు అన్నాడు ఎందుకు అన్నాడు వాడు ఆ పాయింట్ నాకెందుకు తట్టలే నీకు అర్థం నన్ను కనుక అడిగితే నేను చెప్పడం ప్రయత్నం చెయ్యాలి ఉదాహరణకు మొదటి ఐదారు చాలా తేలిగ్గా చెప్పేశారు మీకు అర్థమైందా మొదటి ఐదారు ఏదైనా కాదు మొదటి రథము కాల మంచి పాయింట్స్ చెప్పారు ఇప్పుడు ైదారు చెప్పే వాళ్ళకి కొంచెం టఫ్ అయింది కష్టమైంది ఎందుకని కొత్త పాయింట్ చెప్పాల్సి వచ్చింది కాబట్టి పదిహేను మంది అయిన తర్వాత అడిగితే ఇంకా టఫ్ ఎందుకు పదిహేను పాయింట్స్ వచ్చేసాయిగా అంటే అన్కామన్ ఎబిలిటీ పది మందిలో కూర్చోబెడితే ఒక్కడు వీళ్ళొక్కడు చాలు పది మంది బాడు ఇది అనేటువంటి బలమైనటువంటి ప్రత్యేకత సృజనాత్మకత కొత్త సామర్థ్యం విమర్శనాత్మకంగా విశ్లేషణాత్మకంగా జాగ్రత్తగా గమనించేటువంటి తత్వం కాన్సంట్రేషన్ దేని వల్ల వస్తుంది కాన్సంట్రేషన్ వల్ల వస్తుంది ఆయనేమో రాసుకుంటున్నాడు పెన్సిల్ గుజుకుంటున్నావు ఏం కావాలి ఉంటే వారు ఆయన ఎందుకు గుజుకుంటున్నావు ఇప్పుడు ఈ పెన్ ఎవరిది ఇది చెయ్యి ఆయన రాసుకుంటుంటే నువ్వు ఎందుకు గుజుకుంటున్నావు చూడు రాయొద్దు అని చెప్పింది ఆయన నీ ఫ్రెండ్ చూడు అని నువ్వు రాసుకుంటా నేను ముఖ్యమని నువ్వు అనుకుంటున్నావు ఇదే ప్రపంచంలో సమాజంలో ఉన్నటువంటి విభిన్న అభిప్రాయాలి ఆయన రాసుకుంటుంటే ఈయన గుంజుకుంటున్నాడు అంటే గుంజుకోవడంలో ఈయన అభిప్రాయం ఏమిటి చెప్తున్నాడు వినరా బొమ్మ చూడు అని ఈయన అవునా రాసి పెట్టుకుంటే ఇంటికి వెళ్ళా గుర్తొస్తుంది నాకు అని చెప్పాడు ఆయన అందరూ ఒక రకంగా ఆలోచించరు కానీ ప్రజాస్వామ్యంలో మనం అందరినీ కలిపి తీసుకు వెళ్లగలవలే ఇతరులకు నచ్చ కొత్త ధనాన్ని మనం అన్వేషించవలే కొత్త విషయాన్ని మనం కొత్త దృక్కోణంతో చూడటానికి మనం ప్రయత్నం చేయవలే అందుకని కాన్సంట్రేషన్ అంటే ఏకాగ్రత మీకు చిన్న పాయింట్ చెప్తా దాదాపు ఒక అరగంట ముప్పై గంట నుంచి నేను ఈ లెసన్ చెప్తున్నాను ఎందుకు వాడు షట్టు పట్టుకుని చూస్తున్న వెనుకున్నాడు ఈయన చూపిస్తున్నావా నీకు నేను చెప్తున్నా లెస్ మీద జాసగాక ఈ దీకెందుకు చూస్తున్నావు ఇట్లా అంటున్నాడు కదా ఇట్లా అంటున్నాడు కదా అరే నీ ఆయన కన్ను ఆయన చేత్తో పొడుచుకుంటే నీకెందుకు ఇబ్బంది అసలు నువ్వు ఆయన చూస్తున్నావు ఇదే కాన్సన్ట్రేషన్ అండి అయితే అక్కడ బోర్డు చూడాలి లేక మాట్లాడుతున్నాను నన్ను చూడాలి నేను చెప్పే విషయం నువ్వు కూడా ఏమిట్రా ప్రాక్టీస్ చేస్తున్నావా ఏమన్నా కళ్ళ డాక్టర్లు అవుదాం అనుకుంటున్నారా కదా వీళ్ళిద్దరు పేషెంట్స్ భవిష్యత్తులో అర్థం కాలేదు కూడా కనురెప్పదిట్లా పెంచుకుని వేళ్లతో కళ్లు పొడుచుకుంటే తన చేతితో తన కన్ను పొడుచుకునేటువంటి మేధావులుగా తయారైతే పేషెంట్స్ అవుతారు బుద్ధి తెచ్చుకోండి రా అంటే మీరు వేయొద్దు కాన్సన్ట్రేషన్ అంటే ఏమిటి మనసు పెట్టి జాగ్రత్తగా వినటం ఇప్పుడు నేను అరగంట నుంచి మాట్లాడుతున్నాను కదా అవునా మీరు ఎంత మంది కాన్సన్ట్రేషన్ తో వింటున్నారు చేసలేదండి తప్పు ప్రశ్న అడిగా దించండి చేంతమంది వినటం లేదు వాళ్ళు చేయట్లేదండి వింట ఎందుకు వినటం లేదు వినాలనిపించటం లేదు ఏమా పక్కన వాళ్ళు ఏదో కళ్ళు ముక్కు వేలు తీసుకెళ్లి చెవిలో వేలు తీసుకెళ్లి కంట్రో వేలు తీసుకెళ్లి గోకుంటూ ఉంటే వాళ్ళని చూస్తున్నావు పాత వినాల్సింది పోయి మనస్సు మరో దిగు పక్కదారి పడితే బండి పొరి పడుతుంది అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో చదువుతాం కదా ఒక లోయలో ట్రాక్టర్ పడిపోయింది బస్సు పడిపోయింది ఎందుకు పడిపోయింది జాగ్రత్తగా నడపవలసిన డ్రైవర్ నడపలేదు కాబట్టి నీ మైండ్ నీకు డ్రైవర్ లాంటిది జాగ్రత్త కావాలి కాన్సన్ట్రేషన్ క్లారిటీ అంటే స్పష్టత స్పష్టత అంటే ఏమిటి ఇప్పుడు ముసుగేసినప్పుడు అస్పష్టత మనకు తెలీదు తీసేస్తే తెలిసిపోయింది స్పష్టత స్పష్టత ఎప్పుడైతే ఉంటుందో దూసుకుపోయేటువంటి లక్షణం ఒకటి మనకు వస్తుంది కమ్యూనికేషన్ అంటే మనసులోని విషయాన్ని చెప్పగలిగిన సామర్థ్యము భావ నైపుణ్యాలు అని చెప్పని కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పని అంటారు ఎన్నయన నీకు నిద్ర వస్తోందా అంటే రాత్రి పడుకోలేదా అలసిపోయావా ఆఖరిగా ఉందా ఇప్పుడు మీకు అర్థమైందా కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉండదు మీ భవిష్యత్తు కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నప్పుడు అయ్యో వీళ్ళందరూ మన కోసం చేస్తున్నారనేటువంటి ఒక తపన గనక మీలో ఉంటే మీ కాన్సంట్రేషన్ కుదురుతుంది ఆ పిలిచి బోధనం పెడుతున్నారు మూడు ఫోటోలు మాకెందుకు అనుకుంటే కాన్సంట్రేషన్ ఉండదు విలువ తెలుసుకున్నప్పుడు కాన్సన్ట్రేషన్ కుదురుతుంది విలువ తెలియనప్పుడు కాన్సంట్రేషన్ కుదరదు భవిష్యత్తు మీద ఆశ నమ్మకం ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ కుదురుతుంది వాటి గురించి అవగాహన లేనప్పుడు కాన్సన్ట్రేషన్ కుదరదు కంపారిజన్ కంపారిజన్ అంటే ఎందుకు రానైనా కళ్ళని కింద ప్రయోగం చేస్తున్నాడు ఏం ప్రయోగం చేస్తున్నాడు తెలిసిన నేను చూపిస్తా ఒక చేతితో రెండు కళ్ళు కట్టుకొని అని కిందకు పీపుతున్నాడు ఏమవుతుంది దానివల్ల ైజెస్ చేస్తున్నాడు ఆయన యోగాలో మీకు తెలియదు కానీ ఇదా సమయం ఐ ఎక్సర్సైజెస్ చేసే సమయమా ఇది కాదు కంపారిజన్ అంటే ఇద్దరిని నేను పోల్చినప్పుడు అతనికి ఇతని కన్నా లేక ఇతనికి అతని కన్నా ఇందులో పెట్టు ఐ స్టేజ్ ఉంది అని చెప్పండి ఉదాహరణకి కన్నా అతను కొడు కదా కానీ ఇతని అతను లావు అంటే మనం ఎప్పుడు తెలుస్తుంది ఒక విషయం మనకి పోల్చినప్పుడు తెలుస్తుంది పోల్చకపోతే తెలియ ఇప్పుడు మనం మిషన్ లో పార్ట్స్ తయారు చేస్తారు కదా పార్ట్స్ అన్ని అక్కడ పెట్టామనుకో వీటిల్లో మరి పో పోల్చకుండా ఎట్లా తెలుస్తుంది నీకు ఉదాహరణకు మార్కెట్ కి వెళ్ళావు ఏమప్పుడు అమ్మ చెప్తుంది కదా మార్కెట్కి వెళ్ళి కొనమని మార్కెట్కి వెళ్ళాము అక్కడ సొరకాయలు ఉన్నాయి ఆ సొరకాయలన్నీ కూడా ఫైవ్ రూపీస్ అని అన్నాడు అవునా నువ్వు పెద్ద సొరకాయ తీసుకుంటావా చిన్న సొరకాయ తీసుకుంటావా ఎందుకు ఏదైనా ఐదు రూపాయలు కాబట్టి పెద్ద సొరకాయ తీసుకుంటున్నావు అర్థమైందా అంటే కంపేర్ చేస్తున్నావు సరిపోతున్నావు పెద్దది తీసుకుంటే మనకు లాభం అని పెద్దది కొంటున్నావు రైట్ నేను ఇంకో సూత్రం చెప్తా ఉదాహరణకి నీవు కిలో పది రూపాయలు అని బాబు చెప్పాడని అనుకుందాం అప్పుడు పెద్దది తీసుకుంటావో చిన్నదా అప్పుడు నీకెంత కావాలో అంతే అంతేంటి రేటు ఫిక్స్ అయినప్పుడు పెద్ద వస్తువు కావాలి బరువు ఫిక్స్ అయినప్పుడు ఉదాహరణకు మనకు దొండకాయలు ఉన్నాయి తెలుసు కదా నువ్వు దొండకాయలు అవునా నువ్వు దొండకాయలు పెద్దవి ఏతావా చిన్నవి ఏర్తావా తీసి వేసేస్తావు ఎందుకు అర్ధకిలో కావాలి దొండకాయలు నీకు అర్థమవుతుందా అర్ధకిలో దొండకాయలు కావాలనుకున్నప్పుడు పెద్దవి చిన్నవి కాకపోతే ముదురు తీసేస్తావు మరీ లేతవి వద్దు నీకు అర్థమైందా ఎప్పుడు తెలిసింది ఇది నీకు కంపారిజన్ వల్ల తెలిసింది జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా సరిపోల్చే సామర్థ్యం ందువల్ల ఇదేంతో సరిపోస్తున్నాం కళ్ళతో జాగ్రత్తగా గమనించటం వల్ల ఇది పెద్దది ఇది చిన్నది ఇది పొట్టి ఇది పొడుగు ఇది బాగుంది ఇది బాగులేదు చెడే చెడిన వస్తువులు తీసుకోకూడదు మంచి వస్తువులు మనం తీసుకోవాలనేటువంటి అభిప్రాయం మీకు వస్తుంది కాంపిటీషన్ అంటే పోటీ ఉదాహరణకు మీరు ఇద్దరు పరిగెత్తతారా అని చెప్పని అడిగారు రేపు పొద్దున్నే వచ్చినప్పుడు మీ ఇద్దరులో ఎవరు ఫస్ట్ వచ్చారో నాకు చెప్తారు కదా అవునా అంటే ఎవరు గెలిచినట్టు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ఇప్పుడు అబ్బాయి ఎవరుకుంటాడు ఏమనుకున్నాడు నన్ను నేను బాగా పరిగెత్తలే అనుకున్నట్లే పరిగెత్తి చూపిస్తా ఏమనుకున్నాడు లావున బోడిగానే బాగా పరిగెత్తుతాను పోటీ తత్వం అనమాట కాంపిటేటివ్ స్పిరిట్ అని చెప్పని అంటాం దీన్ని కాంపిటీషన్ తర్వాత క్రియేటివిటీ అంటే సృజనాత్మకత ఇందాక నేను ఒక బొమ్మ చూపించి మిమ్మల్ని అందరినీ ప్రశ్నలు అడిగానే ఆ ప్రశ్నలన్నీ కూడా సృజనాత్మకత అంటే కొత్త అన్వేషణ కొత్తది చూద్దాం కొత్తది నేర్చుకుందాం కొత్తది తెలుసుకుందాం అనేటువంటి అభిప్రాయం అన్నమాట ఆ తర్వాత కమిట్మెంట్ అంటే నిబద్ధత ఎస్ ఐ విల్ డూ దాట్ ఎస్ ఐ విల్ బికమ్ యస్ ఐ విల్ ప్రూవ్ దిస్ ఈస్ ది పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఇది నేను జీవితంలో చేయదలుచుకున్నాను అనేటువంటిది ఆ తర్వాత కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ దిన దిన పరంపరాభివృద్ధి అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చెప్తాం సో ఈ తొమ్మిది లక్షణాలు విద్యార్థి దశలో అభివృద్ది పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను మీకేం చూపిస్తున్నాను కుండలు తయారు చేస్తాను ఎప్పుడన్నా చూసారా ఇంత మట్టి ముద్ద విలువ ఐదు రూపాయలు కుండ చేసిన తర్వాత అది యాభై రూపాయలకు అమ్ముడు పోతుంది మట్టి ముద్దగా మిగలదలుచుకున్నారా అద్భుతమైన కుండలుగా మలసిదలుచుకున్నారా మీరు నిర్ణయం మట్టి ముద్ద ఐదు రూపాయలే తర్వాత యాభై రూపాయలు మీ విలువ పెరుగుతుంది అందుకని యాడ్ వాల్యూ అని చెప్పని చెప్తున్నాను ఎప్పుడైతే మీకు స్పష్టంగా మాట్లాడే సామర్థ్యం ఆలోచించే సామర్థ్యం నాయకత్వ లక్షణాలు చక్కని భావ సామర్థ్యాలు కలిసి పనిచేసేటువంటి గుణాలు ఇతరుల నుంచి నేర్చుకునేటువంటి తత్వం మీరు ఎప్పుడైతే అభివృద్ది చెందుతాయో అప్పుడు మీరు తప్పకుండా ఐదు రూపాయల మట్టి ముద్ద యాభై రూపాయల కుండగా మారినట్లు మారుతుందన్నమాట నిచ్చెన ఎక్కితే పైకొస్తున్నట్టు లెక్క నిచ్చెన దిగితే కింద పడిపోతున్నట్టు లెక్క మనకు ఫిఫ్త్ క్లాస్ లో డెబ్బై మార్కులు వచ్చి సిక్స్త్ క్లాస్ లో అరవై మార్కులు వచ్చి సెవెంత్ లో యాభై మార్కులు వచ్చి ఎయిత్ లో నలభై మార్కులు వస్తే నువ్వు మెట్లు దిగుతున్నట్ట జీవితంలో కూడా పైకి ఎక్కటానికి మనం మెట్లను వాడుకోవాలి పై మెట్ ఎక్కావంటే నీకు ఇంకా ఎక్కువ కనబడుతుంది మొదట దస్త ఎక్కితే కొంత కనబడుతుంది చార్మినార్ ఎక్కితే హైదరాబాద్ కనబడుతుంది విమానం ఎక్కితే హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రదేశం కూడా మనకు కనబడుతుంది అందుకని ఎంత ఎత్తుకు ఎదిగితే అన్ని కొత్త విషయాలు మనకు తెలుస్తాయనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇది ఎప్పుడన్నా మీరు ఆడారా ఇందులో పాములుంటాయి నిచ్చెన్లుంటాయి మంచి పని చేస్తే నిచ్చెన మామూలు పని చేస్తేనో చెడ్డ పని చేస్తేనో పాము జీవితంలో కూడా అలానే ఏ పట్టుదలతో మనం ముందుకెళ్లటానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకు నిచ్చనలు దొరుకుతాయి పట్టించుకోకుండా పడిపోతూ కనుకుంటే మనకు పాములు దొరుకుతాయి పాముల నోట్లో పడతామని చెప్పని గ్రహించాలి ఎందుకు బడి బాగుపడటానికి మార్గం చూపించటం కోసం ఎందుకు గుడి బాగుపడటానికి మనస్సును సంసిద్ధం చేయటం కోసం బడి ఎందుకు చదువు నేర్చుకోవటానికి ఏం చదువు మామూలు చదువే కాదు బాగుపడటానికి మార్గం మరి బాగుపడటానికి మార్గం బడి చూపిస్తుంది మరి గుడి ఎందుకు సార్ గుడి కూడా బడి దానికి గుడిలో మనం ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించినటువంటి విలువలను మనం నేర్చుకుందాం భగవత్ తత్వం మనకు అర్థమవుతుంది ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది అందరినీ ఎందుకు సమానంగా చూడాలో తెలుస్తుంది ఈయన కులమేమిటో ఆయన కులమేమిటో నాకు ఎందుకు చెప్పు క్లాసులో మీరు కూర్చున్నారు నేను మా కులం వాళ్ళకే నేను పాఠం చెప్తా మా ప్రాంతం వాళ్ళకే నేను పాఠం చెప్తా చురుకైన వాళ్ళకే నేను చెప్తాను మిగిలిన వాళ్ళు అట్లానే అనిగి ఉండండి పడి ఉండండి అంటారు తప్పు కదా కులమెందుకు మతం ఎందుకు గాలికి కులమేమి నీటికి కులమేమి ఆకాశానికి కులమేమిటి భూమికి కులమేమిటి నిప్పుకు కులమేమిటి లేదు కదా నీ తెలివితేటలుంటే నాకు కావాలి అది నాకు ఎలాంటి వ్యక్తి కావాలి తెలివితేటలు వ్యక్తి కావాలి అంతే తప్ప ఈయన నా కులము ఈయన నా కులం కాదు ఈయన నా మతము ఈయన మతం కాదని తక్కువవుతుంది అలాంటి తప్పుడు అభిప్రాయాలను మనసులోంచి తీసేస్తే ప్రజాస్వామ్యంలో ఎలా బతకాలో ఎలా బతికి చూపించాలో మనకు తెలుస్తుందన్నమాట అందుకోసం అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు తనకు ఆలోచన గురించి ఆలోచిస్తే ఆలోచన యొక్క పదును పెరుగుతుందట జీవితంలో ఉన్నత స్థాయికి రావటానికి మన ఆలోచనలే మనకు దోహదం చేస్తాయి ఉదాహరణకు ఆ అబ్బాయికి నేను టీచర్ నవ్వుతాను అని స్పష్టత ఉంది ఇంకో నేను డాక్టర్ నవతాను ఇంకో ఆయనకి నేను ఇంజనీర్ అవుతాను అని చెప్పనుంది ఏ అవ్వాలి చెయ్యసా మా అబ్బాయి అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది అవుతారు చేయదండి అందరూ ఏదో ఒకటి అవుదామనుకుంటున్నారా నువ్వేమౌదాం అనుకుంటున్నావు పోలీసు అంటే ఐపీఎస్ ఆఫీసరా మన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎందుకు జీదవైపు వస్తుందిలే ఎందుకని పోలీసు ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నావు అందరిని సినిమాలలో వాడు రాఠి తీసుకుని కొడతాడు చూడటా కొట్టడంట ఎందుకు అవుదాం అనుకుంటున్నావు పోలీస్ ఆఫీసర్ మంచిదే తప్పని కాదు ఎందుకు అని అడుగుతుంది దేశం కోసం నువ్వేమదా నువ్వు కూడా ఐపీఎస్ ఎట్లున్నావు రా పర్సనాలిటీ జర పెరగాల తినాలా నువ్వు పోలీసును పోలీసు ఆఫీసర్ను ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ అంతకన్నా పెద్దది సంపాదించడానికి ప్రయత్నం చేయాలి ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నావు గుడ్ మిలిటరీలో చేరదాం అనుకుంటున్నాం బాగుంది మీ ఇష్టం నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఏదో ఒకటి అవ్వాలి అనేటువంటి ఒక తపన ఒక తపస్సు ఒక తహతహ కనుక మీ ఉంటే అప్పుడు స్ఫూర్తి పొందుతారు ఇందాక నేనేమని చెప్పాను గెట్ మోటివేటెడ్ అని చెప్పా ఒక విమానము ఒక రాకెట్ గురించి నేను చెప్పా మీకు అర్థమైందా ఒక స్ఫూర్తి ఉన్నప్పుడు మనం జీవితంలో బాగుపడడానికి ప్రయత్నం చేస్తాం చిన్నప్పుడు మనం ఈ పజిల్స్ ఒక పిట్ట పొద్దున్నే లేచి ఆహారం కోసం అడవికెళ్లి రాత్రయింది దారి తప్పింది సాయం చెయ్యండి అంటే మనం అలా అలా దాని దారి చూపించాం జీవితంలో కూడా అంతే ఎన్నో మలుపులు ఉంటాయి లెఫ్ట్ తీసుకుంటే తప్పు అవుతుంది రైట్ తీసుకుంటే కరెక్ట్ అవ్వచ్చు రైట్ తీసుకుని కొంచెం ముందుకెళ్లాక అక్కడ ఆగిపోయి మళ్ళీ మనం వెనక్కి రావాల్సి రావచ్చు చెప్పలేము మనం అనేకమైనటువంటి మలుపులు మేలు మలుపులు మేలు కొలుపులు తర్వాత మనం జీవితంలో పైకి రావడానికి మనం ప్రయత్నం చేస్తాం అందుకని యు ఆర్ యువర్ థాట్స్ నీవు నీ ప్రశ్నలు నీవు నీ ఆలోచనలు నీవు నీ ఎంపిక నీవు నీ నిర్ణయాలు నీవు నీ కళలు నీవు నీ సాఫల్యాలు నీవు నీ వైఫల్యాలు నీవు నీ జీవితం అంటే యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ అని స్వామి వివేకానంద అన్నాడు నీ భవిష్యత్తును నీవే తీర్చిదిద్దుకోగలవు ఏమవుదామనుకుంటున్నావో అది అవ్వటానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తున్నావా లేదా అనేటువంటిది ప్రశ్న ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా అది సాధ్యమవుతుంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి హ్యావ్ యూ ఎవర్ ఎనలైజ్ యువర్ ఓన్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ నీలో ఉన్న బలం నీలో ఉన్న బలహీనత ఏమిటి అనేది ఎప్పుడైనా మీరు ఎనలైజ్ చేశారా అనేటువంటిది ప్రశ్న ఇవాళ సాయంత్రమో లేకపోతే రేపో మీరేం చేస్తారంటే బాగా ఫ్రెండ్స్ ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అవునా ఓ తెల్ల ఆయనకిచ్చి ఆయన దగ్గర నుంచి ఓ నా బలహీనతలు ఏమిటో నువ్వు చెప్పరా అని అడగాల ఈయన బలహీనతలు ఈయన రాస్తాడు బలహీనతలు ఈయన అవునా ఈయన ఫ్రెండేనా అవునా ఆయనకున్న బలహీనత ఒకటి చెప్పు నాకు ఇట్లా కళ్ళు పీకుడు కాదని వేరే సంగతి ఇంకేదైనా చెప్పు బలహీనతలు నేను అనుకోకు మీ గురించి చెప్తున్నాడు అది ఏం లేవా అంటే చక్కగా శ్రీరామచంద్రుడు భగవద్గీ చెప్పిన కిట్టయ్యా అంతేనా అబ్బా ఇంత మంచి చోడు ఇంకొకడు లేడా క్లాస్లో ఇంత మంచోడు ఇంకెవ్వడు లేడా క్లాస్లో ఉన్నారా అందరు మంచి చోడులేనా దొరికింద అందరు మంచోడు సమాజంలో అందరు మంచోడు ఎంత బాగుండు ఒక్కోసారి వీడు నీ పెన్సిల్ తీసేసుకుంటాడు లేకపోతే నువ్వు నడుస్తున్నావు తోసేస్తాడు అవునా లేకపోతే ఇక్కడ రారా అని చెప్పని కోపంగా అనిపించాడు ఏదో ఒకటి ఇందులో చెడు లక్షణం ఏం లేదా ఏం లేదా అవసరం ఈ అబ్బాయిలో చెడు ఏమైనా నీకు ఎవరైనా మీకు తెలిసిన మీ పక్కన ఉన్న ఒక వ్యక్తిలో చెడు లక్షణం ఉన్న ఎవరైనా చెప్పండి ఏదో చేస్తున్నాడు తనకు లెస్ మీద ఇంట్రెస్ట్ లేదు తను చేసుకుంటున్నాడు డ్రాయింగ్ వేస్తున్నాడు కొనుక్కోను కొనుకో ఉండలేదు ఇంకేదన్నా అవును రాత్రి మేలుకున్నాడు టీవీ చూశాడు నిద్ర వస్తోంది అంతకుంటున్నాడు అంతే కదా అసలు ఇప్పుడైతే ఆయన ఐపీఎస్ ఆల్రస్ అవుదాం అనుకుంటున్నాడు ఈయన ఏమో ఎస్ఐ అవుదాం అనుకుంటున్నాడు ఐపీఎస్ ఐటో ఎక్కువ జాగ్రత్తగా వింటాడు ఎస్ఐటో నేనెందుకు తినాలా మీకు అర్థమవుతుందా లో క్రైమ్ ఉన్నతమైనటువంటి ఆశయాన్ని గనక జీవితంలో పెట్టుకుంటే పనిచేసి సాధిద్దామనేటువంటి స్ఫూర్తి మనకు ఏర్పడుతుంది ఆ అంత కష్టాలా అంత కష్టం ఎందుకు పడాలనుకున్నప్పుడు తప్పకుండా నీవు కింద పెట్టి మీదే మీలో ఉన్న బలాన్ని గుర్తించి ఆ బలాన్ని అభివృద్ధి పరచుకోటానికి ప్రయత్నం చేయండి మీలో ఉన్న బలహీనతను బలహీనపరచడానికి ప్రయత్నం చేయండి వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్ అర్థమైందా అసలు నాలో ఉన్న బలం నేను దేనికి భయపడకూడదన్న లక్ష్యం అది భయం భయం లేదు అది బలం ఒక బలహీనత చెప్పు నీలో ఉన్న ఒక బలహీనతడి అది చెప్పాలంటే భయపడుతుంది ఇప్పుడు నేను ఆయన గురించి చెప్పు అంటే చెప్తే ఏమనుకుంటాడో ఆయన స్నేహితుడు కదా దోస్తు అని ఆయన భయపడతాడు అది అంటే ఇతరుల గురించి నేను చెడు మాట్లాడను నేను నిజం చెప్పు నిజం చెప్పు అని ఆయన కూడా ఆయన మాట్లాడటం లేదు అదొక బలహీనత అంటే ఒకవైపు ధైర్యంగా ఉండాలనుకుంటున్నాడు ఇంకో వైపు ఆయన గురించి చెప్తే ఆయన ఏమనుకుంటాడో అని మీకు అర్థం తలు తగ్గించుకోండి ఇప్పుడు ఉదాహరణకి తను బాగా రన్నింగ్ చేస్తానని అనుకున్నాం అవునా రోజు లేచి ఒక అరగంట పొద్దునకుంట ప్రాక్టీస్ చేస్తే మంచి రన్నర్ అవుతాడు అర్థమైందా ఇతనికి ఉదాహరణకు కొంచెం తినవలసిన దానికన్నా ఏంటి విసిలాగే తిద్దాం బ్రేక్ టెన్ మినిట్స్ కరెక్ట్ గా నైన్త్ మినిట్ లో ఇక్కడ కొండ очку ственn <laughs>